మాణిక్యవీ బాయయంతీ మలసా మంజులవాగ్విసేంద్రనీలజ్యుతికోమలాంగీ మాతకన మనసా స్మరా కూర్చోండవభారతి నిర్వహిస్తున్న ఈనాటి మూడవ ఆదివారం కార్యక్రమం ప్రతిభ అని మనం దీనికి ఒక పేరునివ్వడం జరిగింది సౌలభ్యం కోసం ఆ కార్యక్రమాన్ని ఈరోజు మనం నిర్వహించబోతున్నాము ఈరోజు కార్యక్రమంలో ముందుగా మనం అనుకున్నట్లు శ్రీ జే మల్లేశం గారు కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిన అవసరం వారు వేరే కారణాల చేత రాలేకపోతున్నానని నాకు ఫోన్ చేసి చెప్పిన కారణం చేత నేనే కార్యక్రమ భారాన్ని నెత్తిన వేసుకుంటున్నాను ఒక పని చేయటానికి ఒక క్రమం ఉంటుంది ప్రకారం ఆలోచిస్తే పద్ధతి ప్రకారం పనిచేయటం అలవాటు ఆలోచనలోనూ పద్ధతి ఉండవలే పని చేయటంలోనూ పద్ధతి ఉండవలే అనుభవం అనేటువంటి పదానికి పద్ధతి తెలిసిన వ్యక్తి చేసే ప్రయత్నం మనం చెప్పుకోవాలి వీలున్నంత తక్కువ సమయంలో వీలున్నంత చక్కగా పనులు సవ్యంగా ఎవరికి వారు చేసుకోగలిగిన స్థితి గనక సమాజంలో ఏర్పడితే ఎవరి పనులు వాళ్ళు గనక నిర్వహించుకున్నట్టయితే ఇంకొకరి జవాబారీతనం లేక ఇంకొకరు చూస్తున్నారు కాబట్టి ఒక రకమైన ప్రవర్తన ఎవరు చూడకపోతే మరో రకమైన ప్రవర్తన అనేటువంటి ద్వంద్వ ప్రమాణాలకు అతీతంగా మనిషి తన బాధ్యతతో తాను వివర్తించే స్థితికి ఎదగలిగినట్టయితే అప్పుడు నిజంగా ఒక సమాజం తన కాళ్ల మీద తాను నిలబడగలుగుతుంది ఈ నిలబడగలగటం అనేది వ్యక్తులు తమ కాళ్ల మీద నిలబడితే సమాజం చక్కగా నిలబడుతుంది వ్యక్తులు తమ కాళ్లపై తాము నిలబడటానికి అంగీకరించని బలహీన మనస్సులో ఆత్మవిశ్వాసం లేనటువంటి వాళ్ళో లేక జవాబుదారీ తన లేనందువల్ల బాధ్యత తప్పించుకుని వ్యవహరించేటువంటి వ్యక్తులు గనకైతే ఆ మేరకి సమాజం కూడా తప్పుబడతారు పెద్ద పడవ చిన్న చిల్లి ఏమవుతుంది నీళ్లు పడవలోకి వెళ్తారు పడవ రోడ్ల మీద నడవదు పడవ నడిచే నీళ్ళు నది కావచ్చు సముద్రం కావచ్చు చెరువు కావచ్చు కానీ ఒక్క వ్యక్తి బలహీనుడైనా సమాజం మొత్తం మీద దాని ప్రభావం ప్రసరించే అవకాశాలున్నందువల్ల అందరినీ బలోపేతం చేయవలసిన వ్యవస్థను సృష్టించుకున్నప్పుడే ఆ సమాజాలు సుస్థిరంగా ఉంటాయి లేకపోతే దర్శనాలు కావచ్చు బలహీనతలు కావచ్చు దుర్మార్గాలు కావచ్చు దోచుకోవటాలు కావచ్చు దాచుకోవటాలు కావచ్చు ఇవన్నీ కూడా విజృంభిస్తాయి అలా విజృంభించిన సమాజంలో ఆ తప్పులు చేసిన వ్యక్తులే కాక తప్పులు చేయని వ్యక్తులు కూడా బదవుతారు అందుకని అక్కడేదో జరుగుతున్న దానికి నాకు సంబంధమేమిటి అని కూర్చునే తత్వం ఉన్న వాళ్ల సంఖ్య ఎక్కువైతే సమాధి ఉంటుపడటం ఖాయమలా ఇరవై నాలుగు గంటలు మిగిలిన అన్ని విషయాలు పట్టించుకోవటమే అలవాటుగా కనుక మారితే నీవు నీ కాళ్ల మీద నిలబడటం వాయిదా వేకం ని ఒక వయస్సులో ఏది ప్రధానమైన అంశమో దానిని గుర్తిస్తూ దానికి సంబంధించి విలునంత ఎక్కువ పట్టించుకుంటూ కొద్దిగా ఇతర అవగాహనని సంపాదించుకుంటూ తర్వాత తర్వాత తాను తన కాళ్లపై నిలబడే స్థితికి వచ్చినప్పుడు సమాజంలోని ఇతర విషయాల గురించి వర్గాల గురించి వ్యత్యాసాల గురించి వైవిధ్యాల గురించి వైరుధ్యాల గురించి పట్టించుకోవటానికి మనిషి కొనుకున్నప్పుడే అప్పుడు తన వంతు సంఘ రుణాన్ని తాను తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటావు ఇది సమాజంలో విద్య నేర్పించవలసిన ప్రయోజనం ఇలాంటి అవగాహన ఉన్న విద్యను మనం నేర్పించగలుగుతున్నామా లేదా పరిస్థితులు ఇలా ఎందుకున్నాయి అనేది వేరే ప్రశ్న పంతొమ్మిది ఆగస్టు పదిహేనుకు ముందు ప్రతిదానికి అదిగో మనం దాని కదా నిర్ణయించేది ప్రభుత్వం వాళ్ల చేతుల్లో ఉంది అని సాకులు చెప్పే అవకాశం భారతీయులకు దొరికే కానీ ఆ నలభై ఏడు ఆగస్టు తర్వాత ఇతరులను వేలెత్తి చూపించే అవకాశం లేదు మనల్ని మనమే లేలెత్తి చూపుకోవలసిన బాధ్యతాయుతమైన ప్రవర్తన అవసరం అంటే మనం జరగవలసిన మార్పులు కొన్ని రంగాలలో అభివృద్ధి మనం సాధించుండవచ్చు కానీ అనేక రంగాలలో వెనుకబడి ఉండటం అవినీతి అసమర్థత అసమానత దోపిడీ వ్యవస్థ లాంటి రంగాలలో చాలా ముద్దుటం అనేటువంటి నేను అనుకుంటాను ఒక నాగరిక సమాజం తల వంచుకుని బల దించుకుని జీవించేందుకు ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితుల సంఖ్య ఈ కాంటెక్స్ట్లో అంటే ఈ పూర్వరంగం పూర్వరంగంలో వచ్చారు ఈ పూర్వరంగంలో అంతరంగ శోధన చేసినప్పుడు వ్యక్తిత్వ వికాసం యొక్క ప్రయోజనం మనకు తెలుస్తుంది వ్యక్తి ఎందుకు బాగుపడాలి ముందు నువ్వు స్వార్థమే అనుకో నీవు బాగుపడాలి నీకున్న ఆలోచనలకు పదును పెట్టుకోగలగాలి నీవు ఇతరుల నిన్ను చూసి నేర్చుకునే పద్ధతిలో రోల్ మోడల్ కావాలి నిన్ను చూసి ఇతరులు మెచ్చుకునేటట్టుకుండాలి నిన్ను చూసి నేర్చుకునేటట్టుకుంటారు అది కేవలం మీ ఇంట్లో మీ తమ్ముడు మీ చెల్లెలు మీ పిల్లలు మాత్రమే కాకుండా పక్కింటి వాళ్ళు లేదు మీరు చదువుతూ ఉంటే ఇతర విద్యార్థులు లేదు మీరు ఉద్యోగం చేస్తూ ఇతర ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులు మిమ్మల్ని చూసి మనం ఇలా ఉండాలి అనేటువంటి ఒక ఆదర్శప్రాయమైన పాత్రను నిర్వహించే బాధ్యతాయుతమైన వ్యక్తిగా మనిషి ఎదగగలగటానికి వ్యక్తిత్వ వికాసం అవసరమైంది దీనికి మనం చేసే ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం చానుక్య నీతి సూత్రాలలో సుఖస్య మూలం ధర్మ ధర్మస్య మూలం అర్థ అని కొన్నాయి ఉన్నాయి అందులో రెండు మార్పులు చేస్తున్నాను సుఖం కావాలందరికీ సుఖమంటే సుఖం మరిగి ఉండటం కాదు సుఖలాలసత ఆనందం కావాలని అందరూ కోరుకుంటారు ఉండాలి ఉంటే భావం ఆ సుఖం సంపాదించటానికి కష్టపడవలే అర్హత పొందవలే అనేటువంటి భావన లేకుండా ఉండటం తప్పోతుంది కాబట్టి సుఖస్యమూదన్ ధర్మ ధర్మాన్ని పాటించవలే అంటే ఈ దోపిడీ మనస్తత్వం వద్దు దోచుకునే మనస్తత్వం అంతరాత్మకంగా మనం మరి ఇప్పుడు దోచుకోవద్దంటున్నావు దోపిడీ చేయవద్దంటున్నావు మరి మన భోజనం ఎలా మన కుటుంబం ఎలా నడుస్తుంది అనే ప్రశ్నకి అర్థం అంటే డబ్బు సంపాదించవలసిన అవసరం ఉంది అంటే ఆ ధర్మం నిర్వహించటానికి ధర్మబద్ధమైన సుఖం పొందటానికి అర్థం మూలమవుతుంది ధర్మస్య మూలం అర్థంగా డబ్బు సంపాదించు ఇక్కడ కొంత వివరణ చెప్పి నా మనసులో వేరే అంశాలున్నాయని ముందుకు వెళ్ళిపోతాను మనమందరం కలిసి ఆలోచనలు కార్యక్రమం ధర్మస్య మూలం అర్థ అని చెప్పటంలో ధర్మబద్దంగా సంపాదించాలి అంటే ప్రపంచం కోరుకుంటున్న నైపుణ్యాలు నీవు నేర్చుకుని ఉండవని నీకు ఆడటమో పాడటము చదవటము వ్రాయటము ఉద్యోగం నిర్వహించటము వైద్య వృత్తితో సాంకేతిక వృత్తితో ఏదో ఒకటి దాంట్లో నువ్వు నిష్ణాతుడైనప్పుడు అప్పుడు ప్రపంచం పిలిచి నీకు అవకాశం ఇస్తుంది నీ సమయాన్ని నేను వాడుకుంటున్నాను కాబట్టి నీకు ఇదిగో ఈ తృణమో పనమో ముఠ చెప్తాను అని చెప్పే బాధ్యత సమాజం స్వీకరిస్తుంది అప్పుడేమవుతుంది అంటే మొట్టమొదట ఎలాంటి విద్య మనకు కావాలి అందరినీ పని మంత్రులను చేసేటువంటి బుద్ధిమంతులను చేసేటువంటి విద్య గనకమనకున్నట్లయితే దానివల్ల అందరికీ పని దొరికినట్లయితే అందరూ సంపాదన పరులైతే నా కాళ్లపై నిలిచిన నా స్పార్థితంతో నేను ఖర్చు పెట్టుకుని నా కుటుంబాన్ని నేను పోషిస్తాననే భావన రావాలి తప్ప ఇతరులను దోచుకుందామని పలచని బుద్ధులు పలచని అలవాట్లు పలచని మాటలు మనిషికి రావు సో ఇందులో ఉన్న ఒక లింక్ నాకు ఇలా కనబడింది నన్నెక్కడో ఒక చోట చెప్తూ ఇది వాడేసుకున్నాను ఆ వాడేసుకున్నందుకు ఇంకా తాజాగా మనసులో ఇప్పుడు మనం పనిచేస్తాం ఆరుగురం ఉన్నాం నేను ఐదు కాపీలు తీసుకొచ్చాను మీ ఇద్దరు ఒక పుస్తకం మీ ఇద్దరు ఒక పుస్తకం మీరు ఒక పుస్తకం పట్టుకోండి అది చివరికి మీకు పంపిస్తానో లేదో నేను తర్వాతే చెప్తాను ఇప్పుడు చంపను ఇంటర్నెట్లో ఫ్రీగా దొరుకుతున్నటువంటిది అని చెప్పి నేను పిల్లలసారి చెప్పడం జరిగింది లాస్ట్ పేజీకి వెళ్ళిపోదామా ఆఖరి పేజ్ ఆఖరిపేదండి పుస్తకం తిరిగాను పుస్తకం తిరిగేస్తే ఇక్కడ ఒక పదిహేను అంశాలున్నాయి ఈ పదిహేను అంశాల గురించి నా తేడం చేతి వైపు నుంచో కుడి వైపు నుంచో మొదలుపెట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క అంశం చదివి ఆ అంశం గురించి మీరేమనుకుంటున్నారో చెప్పండి ఆ తర్వాత అంశం గురించి ఇతరత్ర ఎవరైనా చెప్పదలిస్తే మాట్లాడుకుంటాం లేకపోతే నేనేమన్నా చెప్పగలిగితే చెప్తాను రెండో అంశాన్ని కోరుకోవడం మూడో అంశాలను ముందు ఛాన్స్ కూర్చొని కూర్చొని కేవలం జీవించడానికే కాకుండా ఎందుకోసం జీవిస్తున్నామో తెలుసుకుని గర్వించటం జీవించడానికి ప్రయత్నించాలి మనం ప్రతిరోజు మా పొద్దున్న నిద్ర లేస్తూనే మన పనులు పడిపోతాం ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి లేస్తాము పడుతాం కూడా మన పనులు మనకు ఆలోచించాలి ఇంట్లో పనులు లేదంటే బయట వాళ్ళది బయట పనులు ఇలా వెళ్తూ ఉంటారే తప్ప ఎందుకు పని చేస్తున్నాము అనేది మనకు కొంచెం కూడా ఆలోచన ఉండదు కానీ పని చేసేటప్పుడు ఏ పని చేసినా సరే మనం కొంచెం ఆలోచించాలి ఎందుకు చేస్తున్నాం ఈ పని వల్ల మనకి లాభం ఏంటి ఈ పని వల్ల నష్టమేంటి మనం ఉపయోగపడే పని చేస్తున్నామా లేకపోతే ఉపయోగపడని చేస్తున్నామా అని కొంచెం ఆలోచించుకోవాలి ఆ పని అందరికీ ఉపయోగపడేలా చేస్తే దానివల్ల పది మంది కూడా లాభపడే అవకాశం ఉంటుంది లేదంటే మాత్రం మన మనం ఎందుకు జీవిస్తున్నాం ఎందుకు ఏదో పని చేస్తున్నాం పద్ధతిలో పని చేస్తే మాత్రం ఎవరికీ ఉపయోగం ఉంటుంది దానివల్ల మీకేమైనా యాడ్ చేద్దామంటే చెప్పింది రిపీట్ చేయొద్దు యాడ్ చేయాలనుకుంటే కొత్త ఫోటోస్ లో చెప్పాలనుకుంటే చెప్పండి గర్వించదశ అన్న దానికి అది విశ్లేషణ చేస్తాం అది ఎందుకు యూజ్ అవుతుంది అది సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఒకవేళ సమాజానికి ఉపయోగపడుతుంది దాన్ని ఎలా డెవలప్ చేయాలి ఈ విధంగా ఆలోచించి ప్రతి ఒక్కరు చేయాలి సమాజంలో ఇది ఈ పని సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది కాబట్టి అప్పుడే అందరికీ గుర్తింపు వస్తుంది అందరూ చేస్తారు ఆ పని అందరూ ఆలోచిస్తారు అప్పుడు అందరికీ నిలబడే సామర్థ్యం వస్తుంది ఇప్పుడు మనం డైలీ మెంబర్ ఆఫ్ అంటే చాలా ఎక్కువ పనులు చేస్తుంటాం అంటే మన పనులే కాకుండా సమాజంలో ఉన్న ఇతర పనుల్లో కూడా ఎక్కడ అన్యాయం జరిగినా ఇది ఇలా కాదు ఇలా చెయ్యండి అని తెలుసుకొని మనం కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యి ఇలా కాదు ఇలా చెయ్యండి అని ప్రతి పనిని మనం చేస్తూ మన పనితో పాటు ఇతర పనులను చేస్తూ ఇతరులకు మనం ఆదర్శంగా నిలవాలి వాళ్ళు మనల్లే చెప్పరు అంటే మనం ఎలా కూడా చేయవచ్చు అంటే ఏ పని చేసినా అందులో ఇతరులకు కొత్తగా కొత్తగా ఉండాలి ఆ పని ఎంతకన్నా సులువుగా చేయచ్చు లేకపోతే మీరు ఇలా చేయొద్దు అసలు ఈ పని చేయొద్దు ఈ పని చెయ్యండి అని మనం చెప్పి వాళ్ళలో మనం మంచిగా ఉండి వాళ్ళు కూడా మోటివేట్ చేయగలిగేటట్టుగా మీరు చదువుకుని ఆలోచిస్తూ ఉంటుంది కేవలం జీవించడానికి కాకుండా ఎందుకోసం జీవిస్తున్నామో తెలుసుకోవాలి కాకులు జీవిస్తాయి మనుషులు జీవిస్తాయి జంతువులన్నీ జీవిస్తాయి అందులో మనుషులకున్న ప్రత్యేకత ఎదు ఎదగడం అభివృద్ధి చెందడం ఇటువంటి అభివృద్ధి చెందుతూ సమాజాన్ని నిర్మించుకుంటూ వెళ్ళడం అలాగే ఇప్పుడు అందరిలో ఒకరిలా కాకుండా అందరిలో ప్రత్యేకంగా జీవించాలని ఒక ప్రతి మనిషికి ఉన్నది ఒక విద్యార్థి ఎందుకోసం జీవిస్తున్నామో తెలుసుకొని జీవించాలి అని చెప్తున్నారు విద్యార్థి దశలో ఉన్నప్పుడు మంచి మార్కుల కోసం జీవిస్తుంటాం ఆ తర్వాత మంచి ఉద్యో ఉద్యోగం ఉద్యోగ వేటలో ఆ ఉద్యోగ వేటలో ఈ విద్యార్థి దశలో ఉన్న విద్యార్థి దశలో ఉద్యోగ వేటలో అందరూ గర్వించద గర్వించదగ స్థానానికి వెళ్ళాలంటే వెళ్ళాలి అంటే ఈ దశలో ఉన్నప్పుడే మనము మన నిర్ణయాలు మన నిర్ణయాలు ఎలా ఉండాలో మనం తెలుసుకొని జీవించాలి సంస్కృతంలో భక్తుహారైన ఒక అభిమానం ఆయన నీతి శతకం శృంగార శతకం వైరాగ్య శతకం అని మూడు శతకాలు పాసాయి ఆ మూడు శతకాల్లో నీతిశతకమే ఎక్కువ ప్రచారం పొంది శృంగారం అంటే కొంతమందికి వైరాగ్యం మరీ వైరాగ్యంలో ఆధ్యాత్మికత అవి కానీ లోకంలో అందరికీ ఉపయోగపడేటువంటి విధంగా అందరినీ సజ్జనులు చేసేటువంటి విధంగా చేసింది నీతిశతకం ఆ నీతి శతకం వచ్చిన తర్వాతే అనేకమైనటువంటిది వచ్చాయి మొట్టమొదటి ఇంచుమించుగా అయింది అంతకుముందు ఉండేటువంటి సందర్భాన్ని బట్టి వాల్మీకి గానీ వ్యాసులు గాని తమ గ్రంథాలలో చేశారు ఈయన అక్కడ ఒకటి చెప్తూ అంటే అందులో మళ్ళీ వతృహరి సంస్కృతంలో రాసిన దానికి తెలుగులో చాలా మంది అనువాదాలు చేశారు అందులో ఏనుగు లక్ష్మణ కవి అనేటువంటి ఆయన కదాపురం సంస్థ ఉండేవాడు ఆయన మకుటం ఏ శతకం అంటే సామాన్యంగా తెలుగులో ముకుటం ఉంటుంది ఒక చివరి విశ్వరాభిరామయ్య ఎట్లా ఉంటాయి కానీ అదేం లేకుండా పద్యాలు కూడా ఒక చంద చెందుకోకుండా ఒకప్పుడు ఉప్పల మాలస్తుపక మాలస్తు ఆటగలి అంటే ఆ పద్యానికి తగ్గట్టుగా సంస్కృత భావానికి తగ్గట్టుగా పద్యాలు పేదించి ఆయన ఒక పద్యం రాస్తాడు తమ కార్యము పరిత్యు తమ కార్యము పరిత్యు పరార్థ ప్రాపకులు సత్యములు తమకై తమ కార్యము ఘతించుతున్ పరహితార్థ వ్యాపకులు మధ్యము తమకై అన్యహితార్థకాసపజనులు దైత్యులు వృధాన్యార్థంగముగా వించడి వారలెవ్వరూ ఎరుంగని సత్యమే ఏరికి అంటే ఇందులో ఎవరైనా సరే సమాజం కోసం మనం చేయాలి చేస్తేనే మన జీవితం సార్థకం అటువంటి అప్పుడే మనం సజ్జనులు అవుతాం అటువంటప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో గొప్పవాడు సజ్జనులు అనిపించుకోవాలన్నట్టయితే అవసరమైతే తన పని కూడా మానుకొని ఇతరులకి సహాయం చేసేవాడు ఎవరైతే ఉంటాడో వాడిని సజ్జనుడు అంటాడు తమ కార్యంపు పరిత్యజించి వదిలి అంటే తమ పని ఉంది కానీ మొట్టమొదటి వాళ్ళకి చేసిన తర్వాత నేను చేసుకోవచ్చులే అని అనుకునేటువంటి ఎవడైతే ఉంటాడో వాడిని సజ్జనుడు అన్నాడు అలాగే తన పని చేసుకుంటూ తమ కార్యంబు ఘటించుతు అంటే తమ పరార్థ ప్రాపతులు మధ్యములు వాడిని మధ్యములు అన్నాడు తమకై అన్యహితార్థఘాతుక జనులు దైత్యులు అంటే తన పని ఇతరుల పనులను పాడు వాడు ఎవడైతే ఉంటాడో వాడు దైత్యుడు రాక్షస రాక్షస తత్వం కలిగినటువంటి వాడు అంటే తన నా పనే ముఖ్యం ఇతరులు పాడైనా పర్వాలేదు వాళ్ళది అందుకోసం వాళ్ళు నాశనైనా పర్వాలేదు నేను బతికితే చాలు అనుకునేటువంటిది ఎక్కువ లోకల్లో కూడా ఇటువంటి వాళ్ళు ఉంచు కనబడుతుంటారు సరే అన్ని రకాల వాళ్ళు ఉంటారు అనుకోండి అయితే ఇక్కడ నాలుగో రకం వ్యక్తులను కూడా చెప్పాడు ధృధాన్యార్థ భంగము గావించని వాళ్ళెవరు అంటే వాడికి ఉపయోగపడదు తనకి ఉపయోగపడుతుంది ఎవరికీ ఉపయోగపడనటువంటి విధంగా వృధా అన్య అర్థభంగం అంటే అసలు ఏం ఉపయోగం లేదు కానీ వాడికి వాడికి నష్టం కలిగించాలి అదే వాడికి ఏం పేరు పెట్టాలి అనేటువంటిది కూడా నా ఉత్తముడు మధ్యముడు రాక్షస ప్రవృత్తి అని చెప్పాక దానికి ఒక రాక్షసుని కన్నా ఇంకా మనస్తత్వము ఏం పేరు పెట్టాలో తెలియటం లేదు కాబట్టి మనం సాధ్యమైనంత వరకు సజ్జనలో అనుకుంటే మంచిది కానీ ఇది కలియుగం కాబట్టి కొంచెం కష్టం కావచ్చు కానీ చేయొచ్చు ఆ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు కనీసం రెండో దానికైనా మధ్యమ స్థాయినికైనా మనం చేరుకున్నట్టయితే అప్పుడు మన జీవితం సార్థకం అవుతుంది మొట్టమొదటి దాంట్లో సజ్జనుడుగా అయ్యనట్టయితే ఇంకా చాలా గొప్పది కాబట్టి కేవలం నేను జీవించాలి అని అనుకోకుండా నాతో పాటు ఇతరులు కూడా జీవించాలి అవసరమైతే నాకు కొంచెం నష్టమైన పర్ల ఇతరులు జీవిస్తే మంచిది అనుకునేటువంటి మనస్తత్వం ఉన్నట్టయితే వాడు సజ్జనుడుగా ఉండడమే కాకుండా చిరకాలం వాడి ఈ లోకంలో ఉంటుంది అంటే మనిషి చనిపోయిన తర్వాత కొంతమంది ప్రతికొండగానే చనిపోయిన వాళ్ళతో సమానం అవుతారు కొంతమంది కొంతమంది చనిపోయిన తర్వాత కూడా బతుకుతారు అట్లాంటి వాళ్ళు ఎవరంటే ఇతరులకి సహాయం చేసేవాళ్ళు తమ పని చేస్తుంది లేదా తన కోసం ఇతరు తన పట్ల అనుకునే నేతలకు చేసేటువంటి వాడు వాడు వాడు అవుతాడు కాబట్టి ఇట్లాంటి నీతి సంబంధించినటువంటి పద్యాలు చాలా చోట్ల ఉన్నాయి అట్లాంటివి మనం చదువుకుంటుంటే నేర్చుకుంటుంటే కొన్ని సందర్భాల్లో మనం దాన్ని ఆచరించినా ఆచకపోయినా మొట్టమొదటి చదువుకోవాలి కొద్దిసార్లు అది చదువుతుంటే అప్పుడప్పుడు గుర్తుకొస్తుంటే ఇట్లాంటి మీటింగులు ఎప్పుడైనా అట్లా దాన్ని ప్రయత్నం చేయడం దానికి కూడా అసలు నాకు తట్టలేదు తెలియలేదు అని అనుకోవడం తెలిసి పరిపూర్ణంగా ఆచరించగలుగుతున్నా లేకపోయినా ఏ మేరకైనా సందర్భం వచ్చినప్పుడు ఆచరిస్తే తప్పు లేదు ఆచరించడం మంచి స్పృహ కలిగించడానికి పనికొస్తుంది కాబట్టి ఈ మనం ఎందుకోసం జీవిస్తున్నామో తెలుసుకుని మనతో పాటు ఇక్కడ కూడా జీవించడానికి ఉపయోగపడేట్ ఎందుక చేయడం నేను విషయం గురించి మిత్రులందరూ చెప్పారు నేను ఆలోచిస్తున్న తీరు కొద్దిగా భిన్నంగా ఒక విషయం గురించి చదువుతూ ఉన్నప్పుడు అర్థం చేసుకోవటానికి గానీ లేక ఇలా ఏదైనా సందర్భం వచ్చి దీని గురించి మీ అభిప్రాయం ఏమిటని అడిగినప్పుడు చెప్పటానికి కానీ పదం ఆ పదాన్ని ప్రయోగించిన సందర్భం దాన్ని అవగాహనలోకి తెచ్చుకుంటే మన మాటలో ఆలోచనలో ఒక పదం వస్తుందేమో అని నాకు అనిపిస్తోంది ఆ దృష్టితో ఇప్పుడు మనం చదివిన వాక్యమే మీరు ఎదురుగుండా ఉంది చూడండి కేవలం అనే ఒక పదం అంటే జీవించటానికే కాకుండా కేవలం జీవించటానికే కాకుండా జీవించటానికి తినాలి చిన్నప్పుడు మనకు స్కూళ్లలో పాఠం చెప్పాక టు లివ్ ఆర్ లివ్ టు ఈ తినేందుకై జీవించాలా జీవించేందుకై తినాలా అని ఓ ప్రశ్న వేస్తే ఆ చిన్న వయసులో అర్థమయ్యేది కాదు ఆ తర్వాత అర్థమయ్యే సమయంలోపే మనం ఏదో మన దారి మనం పట్టుకున్నటం మరో మన మనస్సు మరలి ఉంటుంది అందుకని అలా కేవలం జీవించటానికి కాకుండా ఇది ఒక ప్రధానమైనటువంటి విషయం అంటే రొటీన్ గా నేను నా కోసం స్వార్థంతో ఇందాక మీరందరూ చెప్పినట్టు ఎందుకోసం జీవిస్తున్నామో తెలుసుకుంది ఇది ప్రధానమైనటువంటి ప్లేస్ ఆ భార్యంలో ఎందుకోసం జీవిస్తున్నామో తెలుసుకుని ఎందుకోసం జీవిస్తున్నాం సార్ పుట్టాం కాబట్టి చేస్తాం సావు కోసం ఎదురు చూస్తూ జీవిస్తున్నాం అదే ఆ జీవితం యొక్క ప్రయోజనం కాదు జీవితంలో నేర్చుకోవాలి అప్పుడు పక్క క్లాజ్ గర్వించదగ్గ జీవితం జీవించడానికి ప్రయత్నించాలి గర్వించదగ్గ అంటే ఇక్కడ గర్వాన్ని ప్రోత్సహించమని కాదక్కడి నలుగురితో పోల్చుకున్నప్పుడు వాళ్ళకన్నా భిన్నంగా ఉన్నతంగా కనుక ఇస్తే నీ గర్వం రాకూడదు నిన్ను చూసి ఇతరులు అనుకరించడానికి బాగుండేటువంటి జీవితం నీవు జీవించవలి అందువల్ల నేను నాకోసం జీవిస్తున్నాను నా గురించి ఎందుకోసం మీరు పోల్చుకుంటున్నారు అనే మాట్లాడకూడదు అక్కడ నా కోసమేనే జీవిస్తున్నారు మీకోసమే మీరు జీవిస్తున్నారు ఎవరి కోసం వాళ్ళు జీవిస్తూ ఉన్నప్పుడు అందుకే గురుజారు చక్కగా సొంత లాభం సొంత మానుకుని అని చెప్పడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి పూర్తిగా ఎవరూ పాదుకోలేరు అంత పరమ భాతృత్వ శిఖారం రావడానికి అవకాశం లేదు అందుకని కొంచెం మానుకో కొద్దిగా నీకున్న చదువు తెలివితేటలు డబ్బు దానము ఏ విధంగా నువ్వు సమాజానికి లేకపోతే ఇతరులకు సహాయం చేయగలుగుతావో అలా సహాయం చేయటానికి ప్రయత్నం చేయమని చెప్పటాలి అందువల్ల ఈ పర్పస్ ఆఫ్ లైఫ్ అనంతం మన స్వామి భోగమానంద మాట్లాడుతూ The purpose of life is to live a life ఆఫ్ purpose. అన్నారా పదాలు అమరికను మార్చటమే గానీ అమెరికాను మార్చటే గాని ది పర్పస్ ఆఫ్ లైఫ్ జీవితం ఏంటి ఆఫ్ పర్పస్ ప్రయోజనవంతమైన జీవితం జీవించడం అని దాని వ్యక్తం ప్రయోజనవంతమైన అంటే నా ప్రయోజనవంతం ప్రయోజనం సహజమైనయా అలా కాకుండా ఎవరుంటారు మీ ప్రయోజనంతో పాటు ఇతరుల ప్రయోజనం కూడా సిద్ధించేటట్టు కనుక జీవించినట్టయితే ప్రయోజనవంతమైన జీవితం జీవించినట్టు అప్పుడు నీవు ఒక ఆదర్శ ప్రాయమైనటువంటి జీవితం అంటే ఎందుకు జీవించాలో తెలుసుకుని జీవిస్తున్నట్టు అంటే గర్వించదగ్గ జీవితం అని అర్థం అంతే తప్ప గర్వాన్ని సమీకరించుకో అమ్మా రావచ్చును రావచ్చును కృష్ణ అదిగా అనుకూల నేను అడగారు కదా సడన్ గా వ్యక్తుల్లోంచి నువ్వు చిన్నటి రోజు ప్రయాణం చేశాను కంది చూడకపోవచ్చు ఆ కృష్ణతత్వం నలుపుకు వ్యాఖ్యానం చెప్పగలుగుతుంది చీకటికి కాదు నలుపుకు వ్యాఖ్యానం సో ఇది ఇక్కడ మనం అనుకుంటున్నాం అవునా మా పుస్తకం ఇద్దరు దాస్త మధ్యలో పెట్టుకుంటే నేను చిట్ పుస్తకం పట్టుకోండి ఏదో మేము ఏదో చిన్న ప్రయత్నం ఎంతుంది ఇప్పుడు ఇక్కడ ఏదో దీన్ని వాడుకోబోతున్నాం ప్రయోగంలో రెండవది నేన నువ్వు చదువుతున్నావు ఇప్పుడు నేను మీ అందరికీ మనం చేసేది ఏమిటంటే ప్రతి పదానికి ఒక అర్థం ఉంటుంది పదాల పొందికకు ఒక ప్రత్యేకమైనటువంటి పరమార్థం ఉండవచ్చు ఒక పదం అటు నుంచి ఇటు నుంచి అటు పడితే బరువు మారిపోతుంది త్రూగు మారుతుంది ఆ విషయం మీద ఏది ప్రధానంగా చెప్పదలుచుతున్నాము అది మారే ప్రమాదం అందుకని అది గుర్తులో పెట్టుకుని ఒకసారి చదివేసి చదివి నీ కలిపి నీ ఏమనిపించిందో చెప్పు ఆ తర్వాత మళ్ళీ ఈ చక్రం ప్రతి ఒక్కరి హృదయంలోనూ ఒక మంచి విషయం తక్కువ మీరెంత గొప్పవారు కాగలరో మీరెంతగా ప్రేమను పంచి మంచిని పెంచగలరో మీరెంతని ఘనకార్యాలను సాధించగలరో నిగూఢంగా ఉన్న నిద్రాణంగా ఉన్న ఈ శక్తి సామర్థ్యాలు ఏవాటిదో మీరు ప్రయత్నిస్తే తెలుసుకునే అవకాశం మెండుగా ఉంది ఈ వాక్యం చెప్తంటే నాకు స్వామి వివేకానంద ముఖ్యం ప్రతి వ్యక్తిలోనూ అనంతమైన శక్తి ఉంది దాన్ని వాళ్ళు ఎందు వేస్ట్గా యూజ్ చేస్తారు దాన్ని వాళ్ళు తెలుసుకోవాలి ప్రతి సభ ఏదన్నా ఒక పని జరిగేటప్పుడు ఆలోచన తీరు ఒక్కొక్క విధంగా ఉంటుంది ఒక్కొక్కరికి టాలెంట్ ఒక్కొక్కరి విధంగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఆ టాలెంట్ బయటపడుతుంది టాలెంట్ తెలుసుకొని వాళ్ళు ఆ టాలెంట్ వల్ల వాళ్ళకు సమాజానికి ఏమైనా యూజ్ అవుతుందా దానికి సమాజంలో ఏ విధంగా యూజ్ చేయాలా ఏ విధంగా బా మంచి లక్షణాలు ఉన్నాయి ఇవన్నీ తెలుసుకొని ప్రయత్నించాలి ప్రతి ఒక్కరు హృదయంలో ఒక మంచి విషయం దాఖని మీరు ఎంత గొప్పవారు కాగలరు మీకు ఎంతగా శక్తి సామర్థ్యాలు ఏ పాటివో మీరు ప్రయత్నిస్తే తెలుసుకునే అవకాశం మెండుగా ఉంది అంటే ఈ వాసిన ప్రకారం ప్రతి ఒక్కరూ భూమి ప్రతి జీవి ఒక కార్యక్రమాన్ని చేపడుతుంది అంటే మనం మనుషులుగా జీవించాం అంటే మనం డైలీ ఈ పని చెయ్యదు ఈ పని చెయ్యదు ఈ పని చేయదు అంటే నేను చదువుతున్నాను అంటే నేను మంచిగా చదవలేకపోవచ్చు అంటే ఇంకో పని నేను చేయవచ్చు అంటే ఇంకో పని మీద అంటే హండ్రెడ్ పర్సెంటేజ్ పర్ఫామ్ పని నాలో ఉండొచ్చు అది నేను ఫస్ట్ తెలుసుకోవాలి అంటే చదువులోనే కాకుండా వృత్తిలోనే కాకపోయినా లేకపోతే ఏ పని చేసినా నేను ఫస్ట్ నా హృదయంలో నేను ఏ విధంగా ఏ పని నేను హండ్రెడ్ పర్సెంటేజ్ చేయగలను అని ఫస్ట్ నేను తెలుసుకుని ఆ పని ఇతరులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది సమాజానికి నేను ఈ పనిని ఏ విధంగా అందించగలను హండ్రెడ్ పర్సెంటేజ్ ఏ నేను చేస్తే ఇంతమందికి ఉపయోగపడుతుంది ఆ విధంగా బయట ఉపయోగించుకోగలను ఒక కొండ ఉడితోనట్టు నేను ఇంత పెద్దగా ఉన్నాను లో కాగలవా నా అంత శక్తి నీకు రాగలరా అంటుంది అప్పుడు కుడత కొండతో అంటుతానంటుంది నేను అటు ఇటు దూరగలను ఆడగలను ఇలా తిరగలను నువ్వు అక్కడ ఉన్న చోటు నుంచి కదవ కదవలగలవా కాబట్టి ఒక ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది ఒక చేపని నువ్వు చెట్టు ఎక్కితేనే నువ్వు చెట్టు ఎక్కుతేనే నీకు తెలివి ఉన్నట్టు అని దా తెలివి ఉన్నట్టు నువ్వు జీనియర్స్గా అని చెప్తే అది ఎప్పుడు జీనియస్ కాకుండానే తెలివి లేకుండానే ఉండిపోతున్నట్టు దాని దాని శక్తి నీ నీటిలో దూసుకు అలానే చెట్టు ఎక్కలే అలాగే ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క టాలెంటు ఉంటుంది దాన్ని ఆ టాలెంట్ ఏదో తెలుసుకొని ముందడుగు వేస్తూ తమ జీవితాన్ని జీవితాన్ని మంచి మార్గంగా నిర్మించుకుంటూ వెళ్తున్నా ప్రతి వ్యక్తిలోనూ ఒక ప్రత్యేకమైన గుణం ఉంటుంది అది తెలుసుకోవడానికి కొంత సమయం పట్టచ్చు లేదా ఎవరైనా చెప్పితే తెలియచ్చు తెలిసిన తర్వాత కూడా దాన్ని మనం ఆచరణలో పెట్టకపోయినట్టయితే దాన్ని మనం సరైన విధంగా ఉపయోగించుకోలేకపోయినట్టయితే అంటే మన గొప్పతనం మనకి ఇతరులు చెప్పినా కూడా మనం నమ్మే స్థితిలో లేనబట్టే మనం దాన్ని ఆచరించే స్థితిలో లేనప్పుడు మనం దానికోసమని ప్రయత్నం చేసి ఆ ప్రయత్నము ఎట్లా ఉండాలంటే నలుగురికి ఉపయోగపడేటువంటి విధంగా అంటే నా యొక్క గొప్పతనం నేను తర్వాత అది ఎంతవరకు ఆచరణయోగ్యమైంది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేటువంటి విషయంగా తెలుసుకొని దాని ద్వారా ఏదైనా ఘనకార్యాన్ని సాధించినట్లయితే ఎప్పుడు సాధించగలరు నువ్వు ఇతరులకు ఉపయోగపడే ఇతరులని మెప్పించగలిగినట్టుగా నువ్వు ఆ పని చేయగలిగినట్టు అయితేనే దాన్ని చేసుకోగలవు అటువంటి నిద్రాణంగా ఉన్నటువంటి నీ శక్తి సామర్థ్యాలు ఏదైతే ఉన్నాయో దాన్ని నువ్వు ప్రయత్నం చేస్తే తెలుసుకోగలరు ఇతరులు చెప్పితే ఇంకా బాగా తెలుసు ఆ ప్రయత్నం కోసం ఏమాత్రం శక్తివంచలేకుండా కృషి చేయాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరి హృదయంలోనూ ఒక మంచి విషయం దాక్కుని ఉంది మీరెంత గొప్పవారు కాగలరో మీరెంత ప్రేమను పంచి మంచిని పెంచగలరో మీరెంతటి ఘనకార్యాలను సాధించగలరో నిగూఢంగా ఉన్నా నిద్రాణంగా ఉన్నా మీ శక్తి సామర్థ్యాలు ఏపాటివో మీరు ప్రయత్నిస్తే తెలుసుకునే అవకాశం మెండుగా ఉంది ఇక్కడ విద్యార్థులని తీసుకోవచ్చు విద్యార్థుల్లో ఎంతో శక్తి ఉంటుంది కానీ దానికి దాన్ని మనం వా వాళ్ళకి ఎక్కువగా చెప్పడం వల్ల ప్రేరణ చేయడం వల్ల వాళ్ళని ఎంకరేజ్ చేయడం వల్ల వాళ్ళల్లో ఉన్న వాళ్ళల్లో దాగిన శక్తి సామర్థ్యాలు బయటపడుతూ ఉంటాయి అవి టీచర్లు ఉపాధ్యాయులు గుర్తించి వాళ్ళని మెరుగుపెట్టినట్టు అయితే సమాజానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను ఇందులో గొప్ప అంశం నిర్గూఢంగా నిద్రాణంగా ఉన్న మీ శక్తి సామర్థ్యాలు ఏ ఈ మాట అనంగానే నిజానికి మనకు గుర్తురాల్సిన ఏకైక వ్యక్తి హనుమంతుడు హనుమంతుడు నూరు యోజనాల సముద్రాన్ని దాటాలి అన్న సందర్భంలో ఎవరికి వాళ్ళు మేము ఎంత దాటగలుగుతాము అని తన శక్తి చెప్తున్నాడు తప్పించే హనుమంతుకు చెప్పలేదు నిజానికి వీళ్ళందరం కూడా చాలా గొప్ప శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తి కానీ అనేకమైన కారణాల వల్ల ఆయనకు ఆయన శక్తి తెలియదు ఒకసారి తన శక్తి తాను తెలుసుకున్నాక ఆయన ఏం చేశాడో మనకు తెలుసు శక్తిని ఎప్పుడు ఎక్కడ ఎంతగా ఉపయోగించాలో ఒకవేళ మనకు తెలియకోవచ్చు ఎవరైనా శ్రేయోభిలాష్ మనకు చెప్పినప్పుడు తప్పకుండా దాన్ని ఆదరించి ఆచరించి చూపించినప్పుడు మనలో మనిషి నలుగురికి పంచగలుగుతాం ఎందుకంటే మనిషిని తీసుకునే సకృతి ఇక్కడ ఉన్న మూడు లైన్లు దాదాపు మధ్యలోది ఒక్కసారి పక్కన పెట్టి చదివిన ప్రతి ఒక్కరి హృదయంలోనూ ఒక మంచి విషయం దాక్కొని ఉంది మీరు ప్రయత్నిస్తే తెలుసుకునే అవకాశం మెండుగా ఉంది అని అనుకున్న అర్థవంతమైనటువంటి ఆలోచనగా ని అంటే రత్నాలు బంగారము ఇవి భూమి ఉపరితలం మీద దొరకవు ప్రయత్నం చేయాలి అలానే ప్రతి ఒత్తిడి హృదయంలోనూ ఒక మంచి విషయం దాక్కొని ఉంది అదే విషయం కాదు అందరిలోనూ అదే విషయమని చెప్పడం లేదు కదా ఒక మంచి విషయం ఒక్కొక్క హృదయంలో ఒక్కొక్క మంచి విషయం ఆంజనేయ స్వామి ఉదాహరణ ఇస్తూ వింటూ ఉన్నప్పుడు నాకొకటి అనిపించింది సముద్ర లంఘనం చేసేంత వరకు ఇష్కిందాకాండలో ప్రవేశించినటువంటి ఆంజనేయస్వామి పోషించిన పాత్రలో ప్రత్యేకత ఏమీ లేదు రాముడికి సుగ్రీవుడికి స్నేహం కలపడం తప్ప వారి వధలో తన పాత్ర ఏమీ లేదు అంటే ఎందుకు కించపరచడానికి కాదు అంటే అదే తల్లి నేను అనేది ఒక్క టర్నింగ్ పాయింట్ అంటాం మనం ఒక మేలు మలుపు అని చూడండి అంటే ఇప్పుడు ఆంజనేయస్వామి లేని రామాయణాన్ని ఊహించలేము అంటే నేను ఎందుకు చెప్తున్నాను తన పాత్ర ఉంది తన పాత్ర తాను సరే దక్షిణాది ముఖై అని చెప్పని చెప్పి ఉంగరాన్ని అంగులే కాన్ని అందరిలోనూ నిజానికి ఆ టీం కు లీడర్ ఎవరు అంగదు కాని రాముల వారి నమ్మకాయకు అందరూ తెలుసు జరగబోయే తెలుసు కాబట్టి అని మనం బితిన్ బ్యాకర్స్ చూసుకున్నా ఆయన ఇచ్చిన ఉంగరం మాత్రం హనుమంతుడికి అంటే కార్య సాధకుడు అని కాకపోతే నీకు నేను కొంచెం ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఇస్తున్నాను జాగ్రత్త దళుడిని పంపిస్తున్నా గానీ ఇదిగో అని చెప్పినట్టు అయింది అని నాకు అనిపిస్తోంది అక్కడి దాకా అందరు కూర్చున్నారు ఈయన కూర్చున్నాడు ఇంత పెద్ద సముద్రం నేను వెళ్ళగలను కానీ రాలేనేమో వెళ్ళలేనేమో ఇవన్నీ పాపం ఎవరికి బట్టి వాళ్ళు వేసుకుంటున్నారు వాళ్ళకు ఒక అవగాహన మాట్లాడకుండా కూర్చున్నాడు రామాయణంలో నా దశపడు మాట్లాడకుండా కూర్చుంటే అప్పుడు మన జాంబంతుడు నీళ్లు అయిరొక్కడే అంటే ఎందుకు చెప్తున్నానంటే నువ్వు చెప్పినట్లు అనేక కారణాల వల్ల తన శక్తి సామర్థ్యాల గురించి దీపం వెలిగించి కుండ బోర్లించినట్టు తనకే తెలియకుండా ఉన్న పరిస్థితి అది టర్నింగ్ పాయింట్ అయిందని చెప్పి నాకు అనిపిస్తుంది ఆ టర్నింగ్ పాయింట్ తర్వాత ఆయన ఆపగలిగిన వాడు లేడక్కడ ఆ తర్వాత ఏమిటి యుద్ధం వ్యవహారం అదంతా మిగిలినంత మనకు తెలిసిన కదా కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే నీ గురించి నువ్వు తెలుసుకో అని ఆధ్యాత్మిక వేత్తలు చెప్పిన దాంట్లో అంటే నీ గురించి నువ్వు తెలుసుకోవటం ఎలా సార్ ఇంకెవర చెప్తే తెలియగా ఉంటుంది కదా బాగుంటుంది కదా అని అంటే ఇంకెవరైనా కనుక చెప్తే నీకు ఆ కండిక్షన్ ఏర్పడదు నమ్మకం ఏర్పడదు నీవు శోధించి నువ్వు తెలుసుకో వాళ్ళ ఆఫ్రా విన్ఫ్రే కదమ్మా బ్లాక్ లేడీ అమెరికాలో న్యూస్ కామెంటేటర్ ఆవిడ సందర్భంలో చెప్పిందిస్తూ గాంధీ గారికి మొట్టమొదటిసారి ముప్పై ఐదో సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఒక రకమైన ఆత్మ ఆత్మావలోకనం జరిగిందట కానీ ఇరవై ఏళ్లు ఎదురు చూడాల్సి వచ్చిందట తర్వాత కార్యరంగంలోకి దూకటానికి అంటే మామూలుగా మహాత్ముడు గొప్పవాడు గాంధీ మహాత్ముడు మనం అంటాం అంటే ఇరవై పాటు అది ఏది ఒకసారి పైకి కూడా ఇరవై సంవత్సరాల పాటు దానికి సమయం పట్టింది ఏది ఆయన మొత్తం మిగిలిందంతా వదిలిపెట్టి కార్యరంగంలోకి దూకి అనుకున్నటువంటిది సాధించి చూపడానికి సరే ఆ ఇరవై ఏళ్ళు ప్రిపరేటరీ స్టేజ్ కింద మనం భావించాలి అది వేరే విషయం అంటే ఆయన తక్కువ చేసి చూపటం గురించి కాదు అట్లా ఎప్పుడు నీవు గురించి తెలుసుకుంటావో అప్పుడు నీకు ఒక దీక్ష ఒక దృశ్యం ఒక అవగాహన ఒక కృషి ఒక తలంపు కార్యోన్ముఖులవ్వటం అనేటువంటిది నీకు ప్రారంభమవుతుంది అంటే ఆ మిగిలిందంతా కూడా ఇది ఎంత గొప్పవారు కాదరో ఎంతగా ప్రేమను పెంచగలరో మంచిని పెంచగలరో ఇదంతా వాట్ యుల్ డూ ఏ కార్యరంగం అనుకుంటావు మొదటి తెరస్ అనుకున్న ఒకటి స్వామి వివేకా మొదటి సార్ తెలుసుకో అంటే ఇక్కడ నేను ఎందుకంటున్నానంటే అమ్మా నువ్వు తెలుసుకుంటే ఎవరు తెలుసుకున్నదే కదా అర్థతత్వం పదంత తెలుసుకున్నా చెప్పరాదా అనేంత తీరిక కాదండి నీకు చెప్తున్నది అది ఇప్పుడు పుట్టుక చావు అందరికీ కామన్ అయినప్పుడు మధ్యలో జీవించడంలోనే ఇంత వైవిధ్యం ఉన్నప్పుడు పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అని చెప్పని అంటాం పుట్టుక కామన్ మిగిలిన బ్రాడ్ దశలు కామన్ చనిపోవటం కామన్ ఎప్పుడు తెలియదు ఎలా తెలియదు కానీ రెండింటి మధ్య ఉన్న జీవితం జీవించడానికి సంబంధించి అనేకమైనటువంటి వైవిధ్య భరితమైనటువంటి అవకాశాలున్నాయి అందుకని ఏంటి వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్ ఏమో నువ్వు పుట్టావేమో నువ్వు కలంబట్టుకు రాయడానికి పుట్టావేమో నువ్వు పనిచేయడానికి పుట్టావేమో నువ్వు ఇంటర్లో నడిపించడానికి పుట్టావేమో నువ్వేదో యుద్దంలో వీరుడువేమో తెలియదు కదా అలా తెలుసుకుని అని అంటే తెలుసుకోవటం వల్ల ఏంటంటే ఫుల్ఫిల్మెంట్ అవకాశం ఎక్కువ చెప్పే పాయింట్ అది ఇప్పుడు మనం ఓకే మనం అందరం చదివేటువంటి పేపర్స్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇంజనీరింగ్ చేసి